మమ్ముచూడనేమున్నది మావంక నీకేలాభము కమ్ముక దయదలచి కరుణింతుగాక శ్రీకాంతుడ నీ పాదసేవకులైనవారు పాకశాసనాదులును బ్రహ్మాదులు పైకున నరుడ నేను బంటుగగాగనెంతవాడా కైకుని నీ పుణ్యానకు కాచుటింతటే కాక నారాయణుడ నిన్ను నమ్మినట్టి దాసులు నారదాది సనక సనందనాదులు వీరిలో నేనంతవాడ వికటపు జీవుడను ఈ రీతి నీమూకగూడ ఏలుటింతేకాక శ్రీవెంకటేశీపై చేరి భక్తి చేసేవారు కావించి అనంత ముఖ్య గరుడాదులు దేవా నేనొక్క నీచుడ దీనరక్షకుడవు నీవీ విధమెంచుక మమ్ము నీడేరింతుగాక